ంగైస్త शेमा देवहितं यतायो स्वस्ति न इंद्रोभिः कृशवाहा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न साक्षो अविष्टने नि नि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांति विकरो जपावान् भावान् विकरो जपा ప్రభు ఆత్మదేవుడు ప్రభు అంటే సర్వసమర్థ్యుడు ఏమిటి సామర్థ్యం అంటే ఎన్ని చిత్ర చిత్రాలైన విషయాలనైనా కల్పించగలుగుతారు ఆ కల్పించడంలో కూడా ఇవ్వస్త్రీయములు ఇవి లౌకికములు అని కల్పిస్తాయి ఇవి అంతశ్చిత్తమునందున్నవి ఇవి బహిష్ిత్వం ఉన్నందున్నవి అని కల్పిస్తాయి కళలో మీ యొక్క కల్పనాశక్తికి ఏమైనా హద్దులు ఏమైనా ఉన్నాయా ఇది ఎలాగైనా కల్పించుకుంటూ పోతా ఆ విధంగా ఆత్మదేవుడు ఈ సర్వాన్ని కల్పించుకుంటూ పోతాడు ఇంట్లో రహస్యం ఏంటంటే మనము మన చుట్టూ ఒక ప్రపంచాన్ని మనం కల్పించుకుంటాం ఇప్పుడు ఆలోచించండి స్మాలర్ పిక్చర్ బిగ్గర్ పిక్చర్ అని కోరుకుంటుంటాం ఆ స్మాలర్ పిక్చర్ని మన అంటే ఒక అతి అత్యంత పరిచ్ఛిన్నమైన అల్పమైన ప్రపంచాన్ని ఒక వ్యక్తి చుట్టూ తిరిగే ప్రపంచాన్ని ఒకటి నిర్మించుకుని వీడు అదే ప్రపంచంలో కోపస్థ మందుకల్లా జీవిస్తూ ఒకటి ఉంటుంటాం ఆ బుద్ధ పిక్చర్ అనేది వీడికి అసలు అర్థం కానే కదా అలా జీవిస్తాం ఇప్పుడు ఉదాహరణకి నేను చిన్న దృష్టాంతం వ్యక్తంగా ఉండే ఒకసారి బుద్ధుడు ఓ గ్రామానికో నగరానికో వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఒక వ్యక్తి మరణించాడు ఆ వ్యక్తి యొక్క తల్లి నా తల్లి నా కొడుకు మరణించాడు అని మహాదుఖాన్ని అవడాో ఏడుస్తూ భోగను ఏడుస్తూ భగవాన్ బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాడు ఈ పిల్లవాడు చచ్చిపోయాడు వీడిని నువ్వు మహాత్ముడు కదా నువ్వు బతికించు నీ మహిమతో బతికించు అని చెప్పి అంతే ఆయన వింటారు నేను బతికిస్తాను కానీ నువ్వు మంచి ఒక గుడి బియ్యం తీసుకురా ఏదో కొంత మరి రిచువల్కి ఏదో కావాలి కదా నేను బతికిస్తా ఒక గుప్పిడు బియ్యం అంటే గుప్పిడు బియ్యం అంటే కుంచుడు తీసుకున్నా కాదు గుక్కుడు కావాలి కానీ ఏ గృహంలో మరణము లేదో ఆ గృహానికి తను ఇంట్లో నుంచి తీసుకురావడానికి పనికిరాదు ఎందుకంటే తను ఇంట్లో ఇప్పుడే మరణం ఎదురుకుండా కనపడుతుంటాడు ఆ గ్రామంలో ప్రతి గుమ్మం ఎక్కుతో దిగుతా ఎక్కుతో దిగుతావు లేవంటే దుక్కుడు బియ్యం కావాలి ఈ మధ్యకాలంలో మీ గృహంలో ఎవరన్నా మరణం ఉందా అంటే ఉడికి కూడా పోయారు మనం గృహానికి వెళ్తే మా అమ్మగారు పోయారు ఇంకో గృహానికి వెళ్తే మా బావ ముందుకు నా భార్య పోయింది నా భర్త పోయాడు అంటూ ఈ విధంగా ఏ గృహంలోకి వెళ్ళినా ఇలా పది గృహాలు ఎక్కి గుమం దివ్య గుమం అయ్యేప్పటికీ అప్పటికీ ఆవిడికి బిజ్గర్పించడం మనసు ఏమిటి బిగ్గర్పించరు మృత్యు అనేది సకల సృష్టిని కూడా కబళించి పట్టుకుని ఉన్నది అని అప్పుడు బిజ్ గనిపించడం మనసు వచ్చి మహాత్మా మీది సందేశం నాకు అర్థమైంది అని ఆ దేహాన్ని ప్రవేశపెట్ట సో మనిషి స్మాలర్ పిక్చర్లో తను సృష్టించుకున్న జగత్తులో ఆ ప్రపంచంలో తాను ఎలాగైతే కోశకారహ అంటే పట్టుపురుగు తాను నిర్మించుకున్న గూడు లోపల తాను బతికి దాంట్లోనే నిద్రించి దాంట్లోనే మార్పులు చేర్పులు చెంది దాంట్లోనే చచ్చిపోతుందో అదేవిధంగా మనిషి ఒక కల్పనా ప్రపంచంలో జీవిస్తూ ఉంటాయి ఆ క వీడు వీడి మతాలు వీడి ధర్మాలు పూజలు వీడి పురస్కారాలు ఇవన్నీ కూడా కల్పనా ప్రపంచంలో భాగంగా ఆ శాస్త్రీయాన్ని లౌకికాంశ అని చెప్తున్నారు సో ధర్మ ఇక్కడ టీకాకారుడు రాస్తాడు ధర్మాధర్మంలో కూడా దాంట్లోనే వీడు కల్పించుకున్న ప్రపంచంలో భాగంగానే ఇక్కడ ధర్మాధర్మంలో కూడా సో ఈ వీడు కల్పించుకున్న ఈ ప్రపంచం ఉన్నదే ఇది దీనికి సత్యానికి ఏమీ సంబంధం లేదు చాలా సత్య దూరంగా ఉంటుంది నేను నిన్న ఒక శ్లోకం వ్యాఖ్యానం చేస్తూ వ్యోమాం పశ్యతి సర్వత్ర అనే మాటను వ్యాఖ్యానం చేస్తూ నేను కొంత సోతున్న చెప్పే ప్రయత్నం చేశాను ఇలాంటివి చెప్పడం కూడా కష్టం ఎక్స్ప్రెషన్ కూడా కష్టం ఫర్ టూ ఒకటి మన దగ్గరుండే ఎక్స్ప్రెస్ చేసే కెపాసిటీ చాలా కొంత సమస్య కావచ్చు రెండు ఆ వస్తువు అది భాషకి అందని వస్తువు ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడైనా ఒక్కసారి ఈ చిన్న ప్రపంచాన్ని ఈ అల్పమైన ప్రపంచాన్ని పక్కన పెట్టి అంటే నేను నా భార్య నా పిల్లలు నా బ్యాంక్ అకౌంట్ నాది దీవి నాది పరాయి వాడు నా వాడు కొంతమంది అయితే మతము కొంతమంది అయితే కాసెస్ పెట్టుకుని ఇలాగేమేవో చేస్తూ ఉంటారు ఈ అల్ప ప్రపంచాన్ని ఒక్కటిసారి పక్కన పెట్టి అస్తమించే సూర్యుడు పూర్వం వాళ్ళు సూర్యుడిని దర్శించుకోని చెప్పేవారు ఉద్యంతమస్తం జంతమాదిత్యమ విద్యాలు ఉదయించే సూర్యుడిని కొంచెం చూడాల వాటి అస్తమించే సూర్యుడిని చూడడం అలవాటు ఈ విజ్ఞమాన సంసార వాసనలన్నీ పక్కన పెట్టి ఒక్క ఐదు నిమిషాలలో ఉదయించే సూర్యుడిని అస్తమించే సూర్యుడిని చూడగలవా ఒక్కసారి ఆకాశాన్ని దర్శించగలవా అలా అన్నీ పక్కన పెట్టి ఆకాశాన్ని దర్శించడం టోటల్ అటెన్షన్తో దర్శించడం అలవాటు చేసుకోవాలి పక్షులు ఎగురుతుంటే మిగతా అంతా మర్చిపోయి ఆ పక్షులను చూడగలవా సో ఇది అభ్యాసం చేసినట్లయితే మీకు సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక పరమ సత్యము క్రమక్రమంగా అది అనుభవానికి రావడం కావచ్చు ఆ అది యువమాం పశ్యతి సర్వంత సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పూర్ణ సద్రూపమైన ఈశ్వర చైతన్యము సతది సన్నిధి సృష్టి దాని సన్నిధి ఆ సత్ నిధి ఆ సత్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అది ఈ నామరూపాలన్నిటిలోనూ ప్రకటమవుతో నామరూపముల చేతే కప్పివేయబడింది ఉంటుంది కప్పి వేయబడిందంటే ఎలా కప్పివేయబడింది నామరూపాల మీద మన మనస్సు ఎప్పుడైతే బలంగా ఆకర్షితమవుతూ ఉంటుందో అప్పుడు నామరూపాలే కప్పివేసేస్తారు ఆ విధంగా ఆ పరమ సత్యాన్ని ఆ ప్రెసెన్స్ గట్ బీయింగ్ దాన్ని అనుభవానికి తెచ్చుకోగలిగితే ఆ అనుభవంలో నేను నాకంటే భిన్నమైన జగత్తు అనే డివిషన్ ఉండే సో అన్ని డివిజన్స్కి అతీతమైనటువంటి అసత్ సన్నిధి అసన్నిధి అనుభవాన్ని వస్తుంది అది యథార్థమైనటువంటి వస్తుంది మనం దాన్ని చేరుకోలేక మనం మానసికమైన కల్పనా ప్రపంచంలో జీవిస్తూ సో వి గెట్ ర్యాప్డ్ అప్ ఇన్ దట్ కల్పనా ప్రపంచం దాని బయటికి రాలేక ఆ భావజాలంలోనే ఉక్కుపోయి జీవిస్తూ ఉంటాం జీవిస్తూ ఈ భావ కేవలము మానసికమైన వాసనల నిర్మితమైన ఈ ప్రపంచమేది కలదో ఇది కంటిన్యూస్ అని ఒక ఇది నిరంతరం ప్రవాహంగా ఉన్నది అని ఒక భ్రమ అది సత్యము అని ఇంకొక భ్రమ రెండు భ్రమల్లో వీళ్ళు సో ది ఫ్యాక్ట్ ఈజ్ మనం జీవిస్తున్న ఈ అల్ప ప్రపంచము మన కేవలము మానసిక వాసనల చేత నిర్మితమైనది అది ఇట్ ఈస్ నేదర్ కంటిన్యూస్ నా కర్మ దాంట్లో కంటిన్యూటీ లేదు పర్మనెన్స్ కూడా లేదు అది ఇట్ ఈస్ మూమెంట్ జస్ట్ హ్యాంగింగ్ బై ద థ్రెడ్ ఆఫ్ మెమొరీ అది దాంట్లో కల్పన తప్ప ఇంకా ఏమీ లేదు ఈ కల్ప ఈ కల్పనకి అధిష్టానమైన ఆత్మదేవుడు సత్యం తప్ప ఈ కల్పనలో ఏమీ వాస్తవము లేదు ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము సో సంకల్పయం తేల ప్రకారేణ కల్పయతి చూసేదే భాష్యం చూస్తూ ఉన్నాము ఆ విధంగా సంకల్పాలని అలాగా నిర్మించుకుంటూ పోతూ ఏ విధంగా కల్పిస్తున్నాడు ఇప్పుడు మేము నేను దృష్టాంతం చెప్తే చూడండి ఒకడు ఉన్నాడు వాడు నాకు శత్రుడు అని నేను ఇక్కడ కూర్చుని వాడి గురించి ఎలాగా ఆలోచిస్తూ కూర్చున్నాను ఇలా ఆలోచించి ఆలోచించి ఆలోచించి ఈ లోపల మిత్రుడు కనపడతాడు వాడితో నా గోడంతా వెళ్ళబోస్తుంది వాడు పాపం సిబ్బట్టి కియంతో వింటాడు విని ఏమనండి మీకు చాలా అన్యాయం చేసాడు వాడు అని ఏదో చెప్తాడు దాంతో ఆ కల్పన మరింత పడుతుంది అవతల మనిషికి అసలు దీంతో ఏ రకమైన సంబంధమో ఉండకపోవచ్చు వాడు ఏదో అపకారం అపకారమా ఎప్పుడు చేశాడో ఎప్పుడు చేశాడో వాడు కూడా కావాలని చేసింది కాకపోవచ్చు ఏదో అలా అయింది వాడు అది మర్చిపోయి వాడు బతుకువాడు బతుకుతూ ఉండొచ్చు వాడి గురించి మీరు ఊహించేసుకునే ఆ ఊహా ప్రపంచాన్ని కల్పించేసుకునే ఆ ప్రపంచంలో నేను నా శత్రువు నాకు అపకారం జరిగిపోయింది నేను అన్యాయం అయిపోయాను అని అలాగే ఊహించేసుకుంటూ ఎలాగంటే గవర్నమెంట్ ఉద్యోగి వాడు బతుకున్నంత కాలం డిఏ గురించే ఊహించుకుంటాం డిఏ డిఏస్ ఎలమెంట్స్ ఎందుకంటే అలాగంటే కాల్పనిక ప్రపంచం అలా బల బలి బలి బలపడిపోయి ఉంటుంది దాంట్లో బతికేసుకోండి అది సత్యం దాంట్లో ఏమి సత్యత్వం అంతా కూడా ఇట్ ఈజ్ ఆల్ లింగ్విస్టిక్ నాట్ ఎగ్జిస్టెన్షియల్ లింగ్విస్టిక్ అంత భాషని బట్టి ఉంటుంది తప్ప ఎగ్జిస్టెన్షియల్ కాదు ఎగ్జిస్టెన్షియల్ ఏమీ ఉండదు చాలా చిత్రంగా ఉంటుంది నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాననుకోవడం లేదు అవి సమ్టైమ్స్ ఇట్ మే హ్యాపన్ దట్ ఐ మే నాట్ బీ ఏబుల్ టు కన్వే ది స్పిరిట్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆర్ యు మే నాట్ బి ఏబుల్ టు క్యాచ్ ది స్పిరిట్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ నేను కన్వే చేయలేకపోవచ్చు మీరు క్యాచ్ చేయలేకపోవచ్చు రెండు రెండు కూడా ఉంటుంది ఆర్ ఆ ఎగ్జాంపుల్ కొంత కాంట్రవర్షియల్గా ఉండవచ్చు ఆర్ ఇట్ మే హెర్త్ వన్ ఆర్ మోర్ ఆఫ్ యూ ఇన్ని సమస్యలు ఉంటాయి ఎగ్జాంపుల్ ఇవ్వటం బట్ స్టిల్ ఏవో ఇస్తూనే ఉంటామనుకోండి దశార్థాలు సో ఈ విధంగా ఒక చిత్రమైన ప్రపంచంలో మనం వెతుకుంటాం మీరు ఎప్పుడైనా నవల సస్పెన్స్ థ్రిల్లర్ చదివారా నవలు చదివారు అనుకోండి కొద్దిగానే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది పూర్వం డిటెక్టివ్ నవల అద్దెకిచ్చివారు ఇప్పుడు ఇస్తున్నారంట ఇప్పుడు అద్దెకిస్తున్నారా అణ అద్దె అనా యుగంధర్ అని ఒక డిటెక్టివ్ధర్ తరిగ్గా అన వాడికి అసిస్టెంట్ పేరు రాజు వీళ్ళిద్దరూ అది అనా ఇచ్చేసిన వాడికి సో అది చదివేస్తే మా అమ్మగారు ఏమిట్రా పొద్దున్నే అనా పట్టుకెళ్ళారు దేనికిరా అంటే నీకు తెలియదు ఊరుతో చిరాయి చదివేస్తా ఉన్నా వెళ్ళి ఏదైనా తెచ్చిపెట్టరా ఏదైనా పట్టుకెళ్ళి ఓ పాలో లేకపోతే ఏదో తెచ్చిపెట్టి ఇక్కడ సీటో ఉందేమో చూడండి కింద కూర్చోగలుగుతారా చూడండి అక్కడ ఆసనం ఉందేమో చూడండి అంటే మీకు మోకాళ్ళ నొప్పు అలాంటి ఇబ్బంది ఏం లేదు కదా సో ఈ నవ సర్వేస్తో ఆఖరికి అరే పొట్టి పెళ్లి తెలుగు వెళ్ళాక లేదు ఆఖరికి అన్నం ఉడ్డిస్తున్నాము అంటే దానికి కూడా వెళ్ళడం కష్టమే ఆఖరికి ఎలాగైతేనే మొత్తం అంతా ఆఖరిని శుభం వేసి కూడా ఏదో కనుక ఉండింది ఆ డిటెక్టివ్ ఆ వెలందరి పట్టేసుకుని ఆఖరికి అంతా అయిపోయిన తర్వాత అపశ్చం పక్కన ఈ నాలుగైదు గంటలు నేను ఏ ప్రపంచంలో జీవించానంట పుస్తకం కింద పెట్టలేకపోతున్నానంటే అర్థం ఏంటి నేను ఐఆమ్ కంప్లీట్లీ ర్యాప్డప్ ఇన్ దట్ మెంటల్ వరల్డ్ అని అర్థం నేను ఆ మెంటల్ వరల్డ్లో ర్యాప్ అప్ అయిపోయి దాని నుంచి బయటికి రాలేకుండా ఉన్న దాన్నే పుస్తకం కింద పెట్టలేకపో అలా మనం జీవిస్తున్న జీవితం అంతకంటే విభిన్నంగా ఏమీ లేదు ఇట్ ఈజ్ ఎంటైర్లీ మైండ్ మేడ్ ఇల్ యూషది ఈశ్వర్ అతను ఏమన్నా ఇవాడంటే ది వరల్డ్ దట్ ఈజ్ రిపోర్టెడ్ బై ది సెల్సియస్ ఈజ్ ఏ డెడ్లీ అండ్ కన్నింగ్ ఇల్యూషన్ పరమ సత్యం అయితే ఈ ల్యూషన్ కల్పిస్తున్న ఆత్మదేవుడు సత్యమా కదా ఆత్మదేవుడు సత్యము అంటే వేదాంతం ఇది వేదాంతం ఇస్తుంది ఆత్మదేవుడు కూడా సత్యము కాదు అంటే బౌద్ధం కాబట్టి ఆ విధంగా ఈ కల్పనా ప్రపంచం తడుస్తూ ఉంటుంది ఈ ఈ ప్రపంచానికి మూలం ఎవరు తెలుస్తుందండి అసత్యమును సత్యమని మనం పడే భ్రమ తప్ప దానికి మరో మూలమేంటి వీడు త్రాడు చూసి పావునుకుని ఉడికిపోతూ భయపడిపోతావు జపాలు చేసేస్తూ మంత్రాలు చదివిస్తాం దేవుళ్ళని వాడికి చిన్నప్పుడు చెప్పిన శ్లోకాలన్నీ గుర్తు తెచ్చేసుకొని చదివిస్తూ ఉంటాడు ఈ ఈ మొత్తం చేసే హడావిడికి మూలమేమిటి కేవలము ఒక భ్రమ తప్ప దిశప్రహంస ఒక భ్రమ తప్ప మరి ఏదీ కారణం ఆ భ్రమని మీరు పక్కన పెట్టేస్తే వెంటనే ఈ మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా ఈ వీడు కల్పించుకున్న భావన పెంచుకున్నంతా కూడా అవరుగుతుంది ఇట్ ఈస్ జస్ట్ దాటి మనం జీవిస్తున్నటువంటి ప్రపంచం అనేది ఏదైతే కలదో అది కేవలము మన మనస్సు యొక్క కల్పన తప్ప దాంట్లో యథార్థత ఏ సుతరాలు రూపాయిలో నయా ప్రశ్నకు నేను అనే విషయాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నాం ప్రతిపాదిస్తూ మనం కల్పించుకున్న వాటిల్లో కొన్ని నియతములు కొన్ని అనియతములు ఉంటాయి నియతములు అంటే వీచ్ ఆర్ కామన్లీ అండర్స్టూ కొన్ని అనియతములు అంటే విచ్ ఆర్ వెరీ యునీక్ అండ్ వెరీ హైలీ సబ్జెక్టివ్ ఇది సోకాల్డ్ ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ అంటారే బోతర్ ఈక్వల్లీ ఇమాజిన కొన్ని శాస్త్రీయములు కొన్ని లౌకికములు ఉన్నాయి బోతర్ ఈక్వల్లీ ద ప్రోడక్ట్ ఆఫ్ ది మార్ట్ అనే విషయాన్ని ఈ శ్లోకం చెప్తూ ఉంది భాషను చూస్తున్నాము వికరోతి నానా కరోతి అది వివిధం కరోతే అని అర్థం వినే ఉపసరిపెట్టి వివిధం అని అర్థం నానా అంటే అనేకములుగా కల్పించుకుంటూ పోతున్నాయి కల్పనలన్నిటికీ మూలము ఒకే ఆత్మ చైతన్యము అధిష్టానం ఒక్కటే కానీ అధిష్టానం చేయబడే కల్పనల యొక్క సంఖ్యకి చాలా ఎక్కువ తర్వాత వైవిధ్యం వెరైటీ సో వివిధం కరోతి నానా కరోటి భాష్యకాలు ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు అపరాన్న లౌకికాన్ భావాన్ అపరాన్ అంటే ది అదర్ అదరంటే ఏంటంటే ఇది ముందు ఒకటి చెప్పిన తర్వాత దీ అదరణాలు కదా లౌకికములు లౌకికములని దీ అదరని చెప్తే దానికి మూలంలో ఏముంటుండే శాస్త్రీయములు లౌకికాన్ భావాన్ని అంటే నా బ్యాంక్ అకౌంటు నా ఇల్లు నా వాకిలి నా నా మిత్రులు నా ఫ్రెండు నా ఉద్యోగం నా కెరీరు నా ప్రమోషను ఇదంతా లౌకికములు ఇక శాస్త్రీయములు అపరాధం కాబట్టి శాస్త్రీయములు కూడా శాస్త్రం కూడా ఓ సందర్భంలో ఏవో కొంచెం వీడికి వీటిని ఎత్తు మీద అధ్యాసం చేస్తుంది ధర్మము అధర్మము అని తర్వాత స్వర్గమని మేరు పర్వతం అని ఇలాంటివేగో ఇలాంటివేగో సుమేరు పర్వతాన్ని దృష్టాంతంగా ఇచ్చారే కాక శాస్త్రం కొన్ని అధ్యాసాన్ని వీటిని అవి వాటిని కూడా తీసుకుంది సో లౌకికా శాస్త్రీయాంశ అర్థం అపరాన్ భావాన్ భావాన్ పదార్థాన్ శబ్దాది అన్యాశ్చ శబ్దము మొదలైన వాటికి ఇది ఎలాగంటే ఇప్పుడు చూడండి ఒక ఆనపకాయ బొర్ర తీసుకుని దానికి ఒక కడ్డీ తగ్గించి దానికి ఒక తీగ పెట్టి ఆ తీగను ఇలా ఇలా అంటే అదేదో సౌండ్ వస్తుంది సమ్ ఫ్రీక్వెన్సీ విలుత సమ్ వైబ్రేషన్ వినిపిదే ఆ బుర్ర దగ్గర దానికి మీరు వీణా అని పేరు పెట్టారే సంగీతం వాళ్ళు ఏమనుకోరు ఇది మాంపించారు మాండుత్యం అంటే ఇలాగే ఉంటుంది సో సంగీతం వ్యవహార దశలో సంగీతానికి ఆల్ గ్లోరీ టు ఇట్ బట్ ఇక్కడ మరి అంతా కలపడానికి ఎంత చెప్పాల్సిందే సో ఈ ఆనపకాయ బుర్రకి వీణ అని పేరు ఈ వీణ సరస్వతి పట్టు ఇలాగే ఉంటుందని మళ్ళీ అది శాస్త్రీయమైన కలపడం అది అది చూసానా అది తోడు స వీడు చూసాడా పెట్టే ఎక్కడో స్కాంద పురాణంలో ఉంది పోనీ ఎక్కడో ఉంది సో కాబట్టి ఇంకా బాధపడుతుంది ఆ బుర్రకి ఆంధ్రప్రదేశ్ బుర్రకి గడ్డి పెట్టి తీగ పెట్టి ఇలా బిగించారనుకోండి అది మామూలుగా రోడ్డు మీదకి బిచ్చగాడు వస్తారు వాడి చేతుల్లో ఉంటుంది అలా ఉంటే అలాగే దానికేమో అలంకారాలు కొంత బంగారం లక్షి తర్వాత ఈ తీగను ఇలా బిగించడానికి ఉండేటువంటిది దా దానికి బంగారం ఒక తొడుగు దానికి ఒక మేళాలు దానికి వేళాటి ఇవన్నీ చేస్తే దానికి ఇంకా ఏదో ఈ కల్పనా ప్రపంచం మరింత బిగుసుకుంటూ ఉంది బాగా బిగుస్తుంది ఎలా ఉంటుందంటే మెడ చుట్టూ గుడ్డ చుట్టూ దాన్ని దాని మీద నీళ్ళుకి వస్తే ఏమవుతుంది అలా ఈ బంధుని పిలుస్తూ ఉంటే సంగీతం వాళ్ళు ఉంటే దృష్టార్థం మొదలుపెట్టారు కనుక చెప్తున్నాను సంగీతం వాళ్ళు వెళ్ళడం ఉంటే సో ఆ తర్వాత ఏమైపోతుంది అక్కడ అక్కడి నుంచి మ్యూజిక్ వస్తూ ఉంటుంది అక్కడి నుంచి మ్యూజిక్ అనేది ఎవరు చెప్పారండి అక్కడి నుంచి మ్యూజిక్ ఉన్నది ఏమీ రాదు అక్కడి నుంచి ఏమొస్తుందంటే పిచ్ హై ఫ్రీక్వెన్సీలో వైబ్రేషన్స్ ఉంటాయి అక్కడ మ్యూజిక్ ఉండదు మ్యూజిక్ ఎక్కడ ఉంటుంది కర్ణభేరి వరకు నో మ్యూజిక్ కర్ణభేరికి యువతల మ్యూజిక్ ఉండదు కర్ణభేరికి యువత కర్ణభైరి ఒక ఒక మెంబ్రేన్ ఈ లోపల ఉంటుంది అది మెంబ్రేన్ ఆ మెంబ్రెయిన్ వరకు దేర్ ఇస్ నో మ్యూజిక్ ఆ మెంబ్రేన్కి యువతలు ఏముంది ఎయిర్ వైబ్రేషన్స్ ఉన్నాయి సింపథటిక్ వైబ్రేషన్స్ ఉంది ఎయిర్ మీడియం ఆ కర్ణభేరి నుంచి లోపలికి ఎలక్ట్రికల్ సెన్సేషన్స్ ఉన్నాయి అక్కడా మ్యూజిక్ లేదు ఈ ఎలక్ట్రికల్ సెన్సేషన్స్ని బ్రెయిన్లో ఓ సెంటర్లో ఇంటిగ్రేట్ చేస్తుంది అక్కడ మ్యూజిక్ లేదు ఆ ఇంటిగ్రేషన్ అని మనస్సులో ఉండే సాఫ్ట్వేర్ తోటి అంటే వాసనతోటి మంచి వాసన శాస్త్రీయ వాసన లౌకిక వాసన అంటలేదు శాస్త్రీయ వాసన దాంతో కంపేర్ చేసి అదిగో మ్యూజిక్ వచ్చిందంట ఏమంటే ఆ మ్యూజిక్ వస్తే ఇప్పుడు ఆ మ్యూజిక్ మంచి అది తప్పు అంటాడు సస్ సస్ సస్ సస్ సని వీడు ఏదో అంటూ ఉంటాడు అదిగో తప్పు అన్నాడు ఏది తప్పు రైటు అన్నది మళ్ళీ కల్పన శాస్త్రీయమైన కల్పన ఏది తప్పు ఏది రైటు ఈ రకంగా శాస్త్రీయములు మ్యూజిక్ అని మీరు ఏదైతే ఉన్నారో శాస్త్రీయములు లౌకికములు అయిన కల్పనల పుట్ట మొత్తం ప్రపంచమంతా ఇంతే వీడు జీవించే ప్రపంచమంతా ఇంతే దాంట్లో వాస్తవము ఏది మ్యూజిక్ కాకపోతే కొన్ని మరొకటి అందుకే మ్యూజిక్ అన్న టక్ మన మనసుకి వచ్చిన దృష్టాంతం ఎత్తా మ్యూజిక్ అవతి మనం ఇదంతా కూడా ఇక్కడ శబ్దాది అని అన్నారు అందు శబ్దం దృష్టాంతంగా చెప్పారు శబ్దాది ఏ రూపం రూపాన్ని తీసుకోండి హాలీవుడ్లో ఒక నటి ఒక ఆవిడ చాలా అందగత్తి చాలా అందగత్తి అని చెప్పేసి ఆకాశాన్ని వీళ్ళందరూ ఆకాశాన్ని ఎత్తేసుకుంటే కాబో సో ఆవిడ ఆఖరికి ఈ అందం అనే భ్రమ వీళ్ళు కల్పించిన భ్రమ ఆవిడ వీళ్ళ సహాయంతో తాను కల్పించుకున్న భ్రమ ఇవన్నీ కలిపి ఆత్మహత్యకి దారితీస్తుంది పతంజలి మహర్షి ఈ టాపిక్ మీద ఈ అందము టాపిక్ మీద యోగదర్శనంలో మాట్లాడారు ఆయన ఏమంటాడంటే అక్కడ మహాత్ములు చెప్పారు నువ్వు ఎవడైతే అందంగా పురుషుడు కానీ స్త్రీ చాలా అందంగా ఉన్నాడని కూడా నువ్వు ఒక్కటి ఇమాజిన్ చేసుకోవద్ది ఇదో మెడిటేషన్ కూడా ఇమాజినేషన్ ఏంటంటే ఆ పై చర్మం లేకపోతే ఈ మనిషి ఎలా ఉండేది అని భయం అంతే ఇమాజిన్ చేసు నథింగ్ నోట్ చర్మం లేదా నువ్వు ఎలా ఉండి ఉండి ఇది ఒక ఇమాజినేషన్ వాస్తవంలో ధ్యానం చేసేటువంటి సందర్భంలో అస్థిపంజర ధ్యానం ఉంది నేను ఎప్పుడూ చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్న ధ్యానం చెప్తే మీరు సరిగా రిసీవ్ చేసుకోగలుగుతారు చేసుకోలేరు అని నేను చెప్పలేదు ప్రజ్ఞారణ్య గారు వీళ్ళ చేత అస్థిపుంజలు ధ్యానం చేయిస్తారు మూడు రోజులు చేయిస్తారు గదిలో పెట్టేసి తాళం వేసి మూడు రోజులు అస్థిపు ఒక చిన్న హోల్లోంచి వాడికి ఏమో ఇది మొలకెత్తిన పెసరు మొదలైన ఆహారం పంపిస్తూ ఒక కుండ రోజు అక్కడ పెట్టేసి ఆయన ధ్యానం చేయమంటారు వాడిని ధ్యానం చేయబడి పొంది ధర్మం ఏదో ఒకటి మూడు రోజుల తర్వాత తలపిస్తారంట నీకు అన్నం మాత్రం ఆ హోల్లోంచి వస్తూ ఉంటుంది మంచినీళ్ళ కుండ అక్కడ పెట్టేసి పెడతా ఏం చేస్తామో నువ్వు పడుకుంటే పడుకో తర్వాత పొగలు రాత్రి విభాగం కలియదు నువ్వు ధ్యానం చేయాలి ఏమిటి ధ్యానం చేయాలో తెలిసినా అస్థిపంజర ధ్యానం చేయాలి అస్థిపంజర ధ్యానం అంటే ఏమిటి ముందు దేహాన్ని మనస్సుతో భావన చేస్తూ ఉంటాం అలా చేసేప్పుడు ఈ దేహము అస్థిపంజరము అస్థిపంజరం అవు కదా చెప్పండి అస్థిపంజర ధ్యానం అంటే లేని ధ్యానం చేస్తున్నదా ఉన్నత చేస్తున్నాడు అంటారా ఉన్నదాన్ని చేస్తున్నాడు అస్థిపంజరం కాకపోతే మరేమిటి అస్థిపంజరమే కదా ఇది అస్థిపంజర ధ్యానం చేయాలి అలా అస్థిమ ధ్యానం చేయగా చేయగా చూడగా కొంతకాలానికి వీడ బోర్ల తర్వాత తలుపు తీస్తే వీడికి తలు అందరూ అస్థిమంజరాలాగే కలుగుతారు అప్పుడు మీ శృంగారసం గలసం హాస్యరసం ఈ రసాలనే అవుతాయండి గంగలో కలుస్తాయి రసాలు ఇది శబ్ద ఆది శబ్దానికి రూపం జోడించి మేము దృష్టి మీకు మనస్సులో అనేక కల్పనలని ముందు పరుచుకుని ఆ కల్పనల మీద బిల్డప్ చేసుకుంటూ వెళ్తారు కల్పనలు వీడు లొగట్ ఫస్ట్ సైట్ అంటాడు కొంచెం కాలు ఒక కాలు ఉండే రెండో కాలు లేని అమ్మాయినో ఓ కన్ను ఉండే రెండో కను లేని అమ్మాయినో వీడు లొవెట్ ఫస్ట్ సైట్ చేయొచ్చు కదా ఎందుకని అలా ఎందుకు చేయడు ఇదంతా కూడా ఒక చిత్రాతి చిత్రమైన కల్పన శబ్దాధీన విషయాలు భవాన్ పదార్థ శబ్దస్పర్శ రూపరస గంధము అనే పదార్థం మల్లెల పరిమళము ఏమిటండి మల్లెల పరిమళం ఏమిటో చెప్పండి నాకు మల్లెల పరిమళం ఏమిటి ఇప్పుడు చేపలు పట్టుకునే వాడికి ఎండలో చేపలు పెట్టుకునే వాడికి మల్లెల పరిమళం అని వాడికి వాంతి వస్తుంది ఏమిటి మల్లెల పరిమళం మల్లె మొగ్గ నుంచి కొంత వాలంటైర్ సిస్టెన్స్ ఏదో వస్తుంది అది ముక్కులో ఉండే రిసెప్టర్కి తగులుతుంది ఆ రిసెప్టర్ దీన్ని పట్టుకుంటుంది ఆ రిసెప్టర్ ఒక్కొక్కప్పుడు డస్ట్ పట్టుకుని డస్ట్ ఎలా తీసి కొన్ని రోగిస్టే కూడా అదే రిసెప్టర్ చేస్తుంది మళ్ళీ దానికి వేరే రిసెప్టర్ ఉండదు ఎలర్జీ తీసుకొచ్చే రిసెప్టర్ కూడా అదే మల్లెల పరిమళం సోగస్సు తీసుకొచ్చే రిసెప్టర్ కూడా అదే ఈ మల్లె జాస్మిన్ సెండ్ ముక్కులో పోస్తే ఆ రిసెప్టర్ పనిచేయడం మనసు ఇదంతా కూడా ఒక కలుపు కాబట్టి ఈ విధంగా సెన్సేషన్స్ ఉంటాయి శబ్దస్పర్శ రూపవలసిన గంధములు ఉంటాయి వాటి మీద మీరు వేసిన మంచి చెడు గుడ్ బ్యాడ్ ధర్మ అధర్మ ఇవన్నీ కూడా మీ మనసు యొక్క ఇంటర్ప్రిటేషన్ తప్ప దాంట్లో ఏమి సారంలో అయిపోతే మనస్సు యొక్క ఇంటర్ప్రిటేషన్ తప్ప రైట్ అంటే ఇట్ ఈజ్ ఇన్ తప్పు రైట్ కాదు పాయింట్ ఇట్ ఈజ్ ఇన్ వేరియబ్లీ అన్రియల్ నాట్ కంటిన్యూవస్ not not permanent, not real, it నాట్ పెర్మనెంట్ నాట్ రియల్ ఇట్ ఈస్ మొమెంటరీ అండ్ అన్్రియల్ ఇట్ ఈస్ జస్ట్ అని ప్యాషన్ అతడు అంతశ్చిత్తే వాసన రూపేణ వ్యవస్థిత తర్వాత ఈ కల్పన వీడు ఎలా చేస్తాడు ఎప్పుడు ఏది వీడు కల్పించినా అది అంతకుముందు vasana వాసనారూపంగా ఉండదు నేను ఏవో దృష్టాంతం చెప్తాను చెప్పినప్పుడు నాకు డౌట్ వస్తుంది ఏమైనా ఈ దృష్టాంతం మీరు పట్టుకోగలిగా లేదా అన్నప్పుడు కూడా డౌట్ వస్తుంది ఇప్పుడు చూడండి సాయిబాబా ఫోటో నుంచి విభూతి వస్తుంది తప్పించి విభూతి వస్తుంది ఏమంటే విభూతే ఎందుకు రావాలని విభూతైనా వస్తుంది కుంకమైనా వస్తుంది ఏం కొని దాని బదులుగా ఇంకేదైనా రావచ్చు కదా ఇంకేదైనా అంటే ఏవో గోల్డ్ పౌడర్స్ ఉన్నాయి లోకంలో ఈ రెండే రెండు పౌడర్స్ ప్రపంచంలో ఈ రెండు పౌడర్స్ దాని సమయానికి తక్కువ మనం ఓ పౌడర్ గుర్తు రావట్లేదు కానీ కాదు కుక్కుపొడి ఎందుకు రాదు ముందుకు రాదు లే కందిపొడి చక్కగా కంపెనీ కందిపూడి ఇవేమి రావు అది కేవలం విభూతి కుంకుమ వస్తుంది తర్వాత చపాతి వస్తుంది కానీ పిజ్జా రాదు ఇవైనా ఈ మధ్యకాలంలో పిజ్జా హక్స్ ఇవేమి వస్తున్నాయి కాబట్టి ఇంకేమైనా కూడా వచ్చినా మీరు హలాఫల్ వస్తుందా హలాఫల్ మీకు ఎవరికి తెలియదు తెలిసిన వాళ్ళకి వీరికి తెలుసు తెలిసిన వాళ్ళకి తెలుసు హలాఫలు మిడిల్ ఈస్ట్ డిష్ వెజిటేరియన్ డిష్ దసరా ఐ మూట్ అది రాదు హలాఫల్ రాదు పీజా అలాగే మెక్సికన్ డిషెస్ ఏమో ఉన్నాయి అది రాదు చపాతి వస్తుంది లేకపోతే కోనసీమ వెళ్ళినట్టయితే పూతరేకులు వస్తాయి సాయిబాబా గారి ఫోటోలోంచి పూతరేకులు వస్తాయి అంటే అర్థమేమిటండి అది కల్పన వీళ్ళు చెప్పిన మాట కల్పన ఆ కల్పనకి మూలమేమిటి అంతశ్చిత్తమునందు వాసన ఉండబట్టి అక్కడికి చిన్న కల్పన అంతశ్చిత్తే వాసన రూపేణం వ్యవస్థిత ఎప్పుడు కూడా మనస్సులో ఉన్నటువంటి ఈ భద్రం చూసారండి ఈ కల్చరల్ కండిషనింగ్ సైకలాజికల్ కండిషనింగ్ ఫ్యామిలియల్ కండిషనింగ్ సోషల్ కండిషనింగ్ ఈ కండిషనింగ్స్ అన్నింటినీ కూడా సబ్బు పెట్టి కడిగేస్తే కానీ వీడికి సత్యం అవగాహనకి రాదు సత్యం అంటే మీకు రూపాయలు నయా కండిషనింగ్ ఉంటే మీకు సత్యం దూరంగా మీకు అందు గురించి కొంచెం మొహమాటం లేకుండా చెప్తారు ఇక్కడ ఈ సందర్భం అవ్యాకృతాన్ నియతాశ్చ పృథ్వదీ నేను ఈ మాట ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు నియతములు వీడు కల్పించుకుంటాడు నియతములు అంటే ఒకటి పృథివీ సూర్యుడు చంద్రుడు పంచభూతములు ఇవన్నీ నియతములు ఇప్పుడు ఈ ప్లాట్ అన్నాడు అనుకోండి ఈ ప్లాట్ నాది ఏం కాడంటే దానిలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అది పెట్టి కూర్చుంటాడు అది వీడి సబ్జెక్టివ్ కానీ ఇది భూగోళము దరి నాటి సబ్జెక్టివ్ దరి ఆబ్జెక్టివ్ కదా అంటే అవును ఆబ్జెక్టివ్ కల్పనది ఇది సబ్జెక్టివ్ కల్పన ఆబ్జెక్టివ్ కల్పన అంటే సో పంచభూతములతో సహా అక్కడ పంచభూతాలు లేవు అక్కడ ఉన్నది ఆత్మ చైతన్యమే ఉంది ఇప్పుడు సినిమా తెర మీద ఒక పర్వతం కనబడుతుంది ఒక హీరో కనబడుతుంది ఈ హీరో చాలా మంచివాడు అన్నారు దట్ ఈజ్ సబ్జెక్టివ్ ఆ పర్వతము అది హేమవత్ పర్వతము అన్నారు దట్ ఈస్ నాట్ సబ్జెక్టివ్ దట్ ఈజ్ ఆబ్జెక్టివ్ దట్ రియల్లీస్ హేమవత్ పర్వతం ఉంది దట్ ఈజ్ ఆబ్జెక్టివ్ బట్ అల్టిమేట్లీ నువ్వన్న సబ్జెక్టివ్ నువ్వన్న ఆబ్జెక్టివ్ రెండూ కూడా కల్పన అంతా కల్పన దీంట్లో సత్యమేముంది ఇప్పుడు తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి హీరో హీరోయిన్ డ్యాన్స్లో ఇవి చేసి అది సినిమా తీసి ఓ డ్యూరెక్ట్ దిగిస్తారు దాంట్లో వీడి డ్యాన్స్ వీడి పాట ఇదంతా సబ్జెక్టు తాజ్మహల్ అబ్జెక్టు బట్ అల్టిమేట్లీత చూడండి మెమొరీ రెండు కూడా మెమరీ నుంచే వచ్చేది మెమరీ ఇంతకుముందు చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తున్నా మెమరీస్ ఆఫ్ టూ టైంస్ ఒకటి కాన్షియస్ మెమరీ ఈజ్ అన్కాన్షియస్ మెమరీ వీడు నిద్ర లేవగానే ఇది నా ఇల్లు ఈమె నా భార్య ఇది కాన్షియస్ మెమరీ ఈ భార్య ఈ ఇల్లు ఈ భూగోళంలో ఉన్నారు అది అన్కాన్షియస్ మెమరీ భూగోళం అనేది ఒకటి ఉండకపోతే ఇల్లు ఎక్కడ ఉంటుంది భార్య ఎక్కడ ఉంటుందండి భూగోళం అనేది ఒకటి ఉండాలి కదా అది బ్యాక్గ్రౌండ్లో ఉంటుందండి దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మెమరీ కాబట్టి నియతములు అనియతములు నియతములు అంటే పృథివీ అది అని అంటున్నారు మొదలైనటువంటి నియతములు ఆ చకారం ఉంది కాబట్టి అనియతములు కూడా పెట్టండి అనియతాంశ్చ కల్పన కాలా అనియతములు అంటే కేవలము కల్పించుకున్న కాలంలోనే ఉంటాయి ఆ వెరీ సబ్జెక్టివ్గా ఉంటాయి ఇప్పుడు తాడు చూసి పాము అనుకున్నాడు ఆ పాము అనియతం ఏమంటే తాడేమిటి నియతం నియతం అంటే అందరూ అదే తాడును చూస్తున్నారు అదే నియతము తాడుగా అనుకుంటున్నారు ఇట్ ఈజ్ ఆబ్జెక్టివ్ ఆ తాడును చూసి వీడు ఒక్కడో పావుని ఫైవ్ పడ్డాడు కాబట్టి ఇది సబ్జెక్ట్ నియతమో అనియతముత కల్ప తాడుందా పృథి ఉందా తాడుందా ఫైబర్స్ ఉన్నాయా ఆ ఎగ్జాంపుల్లో తాడు మీరు ఎగ్జాంపుల్ బయటకు వచ్చేస్తారు అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటారు ఎగ్జాంపుల్ బయటకు వచ్చేస్తే తాడు కూడా కల్పదు కానీ ఎగ్జాంపుల్లో తాడు కల్పన అనకూడదు ఎగ్జాంపుల్లో తాడు సత్యము పాము కల్పన మొత్తం అయితే మొత్తం ఇప్పుడు బ్రహ్మ సృష్టిలో ఎన్ని సత్యాలు ఉన్నాయి పరబ్రహ్మ ప్లస్ త్రాడు అనకూడదు అక్కడికి త్రాడు రాదు ఆ ఎగ్జాంపుల్లో త్రాడదు ఆ విధంగానే ఈ జగత్తంతా కూడా మిథ్య కల్పితము ఆ జగత్తుకు అధిష్టానమైనటువంటి ఆత్మదేవుడు మాత్రమే అలా తీసుకోవాలి అంటే మరి ఆ త్రాడు మాట అనుకోండి మధ్యలో మధ్యలో మీరు అన్నట్టు కాదు త్రాడు కూడా కల్పన వితిన్ ద బాక్స్ త్రా ఈ స్టేట్మెంట్ బహిశ్చిత్తస్ తిత్త ఇప్పుడు ఈ కల్పనలో కొన్ని బహిశ్చిత్తములు కొన్ని అంతశ్చిత్తము మనం చూసేదండి బహిష్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ బహిశ్చిత్తములు అంతశ్చిత్తము ఇది ఎలాగంటే ఈ కొండ ఉన్నది ఈ కొండ ఇది కొండ అది బహిశ్చిత్తం అంటే ఏమిటి బయట దేహ వీడి దేహంతో మమేకమే ఉంటాడు వీడికి బయట ఉన్నది కన్నుతో చూశాడు మనస్సుతో అది కుండ అని తెలుసుకుంటాడు ఈ కుండ ఇది గుర్తుల కాలం కుండ ఇది అంతశ్చిత వీడు చూశాడా గుర్తులుగా ఉన్నట్టుకోని ఏదో ఎవిడెన్స్ ఉండి ఉంటుంది బట్ ఆల్ ప్యాస్ట్ దిస్ మెమరీ అండ్ అండ్రి దో ప్రెసెంట్ ఈ యాంటిక్ అనేది ఇట్స్ అన్ ఐడియా యాంటిక్ సమ్ముదీక్ షాప్ దానికి యాంటీ షాప్ అనడానికి అంటే షాప్ ఆఫ్ ఐడియాస్ అంటే బాగుంటుంది సినిమాకి ఎలాగైతే డ్రీమ్ మర్చెంట్ అని అంటారు సినిమా అని అమ్మేవాడిని డ్రీమ్ మర్చెంట్ అంటారు నిజానికి స్టీవెన్ స్పై బర్క్ అనే హాలీవుడ్ డైరెక్టర్ ఉన్నాడు ఆయన పెట్టిన సినిమా ప్రొడ్యూసింగ్ కంపెనీకి డ్రీమ్ వర్క్స్ లిమిటెడ్ అని ఆ కంపెనీకి అలా పేరు పెట్టాడు డ్రీమ్ వర్క్స్ ఇట్స్ ఆ డ్రీమ్ ఆ ఇట్ ఈస్టైమ్స్ ఇట్ గుడ్ బి హిస్టారిక్ డ్రీమ్ సెకండ్ వరల్డ్ సినిమా తీసాడనుకోండి ఇట్స్ ఏ హిస్టారిక్ డ్రీమ్ ఏమంటే అలా కాకుండా ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ తీసాడనుకోండి ఇట్ ఈస్ ఎ సబ్జెక్టివ్ డ్రీమ్ బోధర్ డ్రీమ్స్ ఉంది బహిష్చిత అంటే మీకు ఆబ్జెక్టివ్గా కనపడం అంతశ్చిత్తం అంటే కేవలం మనోరథ మనోరథాది లక్షణం కేవలం మనోరథం మనోరథం తప్పింది అది ఇప్పుడు మీరు నేను దృష్టాంతం చెప్తాను ఇప్పుడు ఒక ఆయనకు పద్మశ్రీ ఇచ్చారు అదే రంగంలో మరో ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు ఈయనంటాడు ఆయనకి పద్మశ్రీ ఇచ్చి యోగ్యత లేదు ఆయనకి ఇవ్వటం ద్వారా ఆ రంగంలో పద్మశ్రీని కూర్చుకునే వాళ్ళు అవమానం ఉంది కాబట్టి నేను పద్మశ్రీని రిజెక్ట్ చేస్తున్నాను అంటాను ఇదంతా ఏమిటంటాంతా వాట్ ఈజ్ పద్మశ్రీ వాట్ ఈస్ ఇప్పుడు ఒక కప్పు కాఫీ ఇచ్చారనుకోండి దెర్ ఈస్ సమ్ వాల్యూ టు ఇట్ మీరు అందరూ కలిసి నన్ను పద్మశ్రీ అన్నారనుకోండి ఏం చేసుకుంటాను నేను పద్మశ్రీ వట్ ఈజ్ ఇట్ కేవలము మానసిక కల్పన తప్పినప్పుడు కేవల మానసిక కల్పన ముందు వీడు అహంకారాన్ని కల్పించుకుంటాడు ఫస్ట్ ఐడెంటిఫైస్ విత్ ది బాడీ అండ్ దెన్ హిసేస్ ఆయమ పెర్సన్ అండ్ దెన్ ఆ పెర్సన్ చుట్టూ అనేక కల్పనలు తప్పింటారు దాంట్లో ఈ బిరుదములు కూడా చేరు కేవలం మనోరథ రూపమైన కర్మ మనస్సు మనోరథము అంటే మనస్సు దౌడు తీసుకోండి అని అర్థం రథం అంటే పరిగెత్తి దాన్ని రథం కదా మనస్సు దౌడు తీస్తోంది ఇదాన్ని మనోరథం సో కేవలము హాలుసినేషన్ నథింగ్ మోర్ దాన్ అయితే ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది పిచ్చాసుపత్రికి వెళ్ళారనుకోండి పిచ్చాసుపత్రి అనేది ఒక ప్రపంచం ఆ ప్రపంచంలో డాక్టర్ ఒక్కడే పిచ్చివాడు మిగతా వాళ్ళందరూ నార్మల్ పీరు డాక్టర్ ఒక్కడే పిచ్చివాడు ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరికంటే విలక్షణంగా భిన్నంగా ఆలోచించేవాడు వీడు ఒక్కడే మిగతా వాళ్ళందరూ నార్మల్ పీరు ఏమండి ఇప్పుడు మీరు ఏస్తారంటే ఆ ప్రపంచాన్ని కొంచెం విస్తరించారు ఈ పిచ్చి ఉన్న నగరం ఉందనుకోండి ఆ నగరంలో డాక్టరు కామన్ పర్సన్ వాళ్ళు ఆ కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్న వాళ్ళు పిచ్చివాడు ఆ నగరం అనే దృష్టాంతం తీసుకుంటుంది ఏమంటే మీరు నగర దృష్టాంతం తీసుకోకుండా ఆ కాంపౌండ్ వాళ్ళ దృష్టాంతం మాత్రమే తీసుకుంటే డాక్టర్ పిచ్చివాడు మిగతా పిచ్చి వాళ్ళందరినీ మీరు ఎవరైనా అంటున్నారో వాళ్ళందరూ నార్మల్ ఏమంటే అల్టిమేట్లీ అది చుట్టూ ఉన్నది అంతా మానసిక కల్పన తప్ప ఈ ప్రయత్నం లక్షణం బహిశ్చిత్త అంటే బహిర్ముఖ అని రాశారు బహిర్ముఖుడై కల్పన చేస్తాడు బహిర్ముఖుడై కల్పన ఎలా చేస్తాడు ఈ భోగం ఉన్నది ఇంకో ఈ సినిమా చేసి చూస్తే నాకు వినోదం జరుగుతుంది అని సినిమా చూస్తాడు అది యొక్క కల్పన ఆ ఉంటుంది అంతర్ముఖుడు యొక్క అంతశ్చిత్తంలో కల్పన కేవలం మనోరథ రూపంగా ఉంటుంది అంటే ఏమిటి తొందరగా కూర్చుని చూసుకుంటూ దీన్ని పగటి ఆ ఆలోచనల్లో మీకు ఏం ఆలోచన వస్తుందంటే వాడికి ఏదో లక్ష రూపాయలు డబ్బు హఠాత్తుగా అనుకొని ఏదో ఒకసారి ఎక్స్పెక్టేషన్ ఉంది అది వచ్చేసినట్టుగా మనస్సు అనిపిస్తుంది వచ్చేసినట్టుగా అనిపించిన వెంటనే వచ్చిన దాన్ని నేను ఇలా చేసుకుంటానో అలా చేసుకుంటానో దాన్ని బిల్డప్ చేసుకుంటూ పోతాను నిమిషాలు పది నిమిషాలు దాన్ని పొగటి కళ ఈ పొగటి అందరికీ ఉంటుంది ప్రతి ఉంటుంది మామూలుగా బస్సులో ప్రయాణం చేసేప్పుడు ఇంట్లో వాళ్ళు లేనప్పుడు ఇలాంటి పొగటి కళల్లో ఎవరో డిస్టర్బ్ చేసి వాళ్ళు ఉండక అల్లాల ఈ పొగటి కలరు ఇవి కాబట్టి ఈ రకంగా అంతశ్చిత్తుడే ఉంది మనోరథామూపంగా మనస్సు దౌడు వెనకాల పరిగెడుతూ ఆ కల్పన అనుకుంటూ ఉంటాయి బహిష్చితుడంటే బహిర్ముఖుడే ఉండి ఆ సినిమా లేకపోతే ఇదిగో ఈ ఈ ఫ్రాగ్రెన్స్ ఈ ఈ సెంటు ఉంది ఈ ఫ్రెంచి కంపెనీ సెంటు ఇది ఇది రాసుకుంటే అది మొగాడు యొక్క లక్షణం వేసి ఉంటుంది మొగాడు అయితే ఆ కంట ఆక ఆహారం ఉందనుకోండి ఆహారానికి ఈ ఫ్రెంచ్ ఫుడ్ ఫెస్టివల్ ఆ ఫెస్టివల్ ఈ ఫుడ్ ఆ ఫుడ్ కల్పన కంటం దిగిన తర్వాత ఆహారము ఒక్కటే ఎక్ససివ్ క్యాలరీ లోటు అండ్ అన్ అన్హైజీనిక్ ఫుడ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ తర్వాత మీరు గమనించారా ఈ పెద్ద పెద్ద ఖరీదైన హోటళ్లలో వాళ్ళు సర్వ్ చేసే ఆహారం చాలా అనారోగ్యకరమైన ఆహారం ఉంది వాడు ఏం చేస్తాడంటే ఆ డిస్టు మీద ఆదరిస్తే ఆ వాడు మీకు కనపడేట్లా దాన్ని తయారు చేస్తాడు తయారు చేస్తే దాని మీద ఇంత వంట వస్తుంది మంట వస్తుంది అలా కొంతసేపు మండని ఇస్తారు అవి అంటికిపోయిందే అన్నట్టుగా కొన్ని కింద మంటే కదా ఆ డిష్ మీద మంటలు వస్తూ ఆ తర్వాత ఆ మంటలను ఆరిపేసి ఆ డిష్ తీసుకొచ్చి మేము మీద చేస్తాం అలా అర్పగానే అబ్బో ఈ మంట ఎంత పెద్ద మంట వచ్చిందో ఎంత వీడు స్కిల్ఫుల్గా ఈ మంటను అర్పేసాడో అని వీడు అలా కళ్ళతో నుంచి చూస్తుండగా తక్కువ తీసుకొచ్చి ఆ డిస్ట్రిక్ట్ సర్వేస్తారు వీడు ఇలాగో ఫోర్ ట్ూనో ఒక గతపింగ్లో ఇలా పోల్చి దాన్ని బిల్లు దానికి గోల్డ్ బిల్లు అంత అనారోగ్యమైన ఆహారం అదే కానీ కొరకలేదు ముఖ్యంగా చైనీస్ ఫుడ్లో ఉంటుంది అంత ఫ్యాట్ని మీరు పైరలైజ్ చేసేసినటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో అంత పెరాక్సైడ్స్తో నిండి చాలా హానికరమైనటువంటి ఫుడ్ దానికి వీడు పెద్ద పేరు పెడతారు దాని మీద పేరు ఉంటుంది ఈ విమానాల్లో అడిగితే అడుగుతారు వాడు వచ్చింది ఏదో అడుగుతారు వీళ్ళు వాటిస్తాను ఏదో అడుగుతారు అది ఏదో ఒక చిత్రమైన పేరు పెడతారు వాట్ ఈస్ దట్ సమ్ గ్రెడ్ యానిమల్ దట్ ఈ దానికి ఏదో పేరు పెడతారు కుక్కని కుక్కని కుక్కగా ఉంటుందండి మనుష్య దేహాలుగా ఉంటుంది ఎంత అశుచిగా ఉంటుంది వీడి వీడికి పక్కన ఉండే కుక్క అది శుచిగా ఉంటుంది అశుచిగా ఉంటుందండి అశుచిగా ఉంటుంది కానీ వీడు జాకీ అని పెడుతుంది పెడితే అది ఏదో వీడి ఒళ్ళో చుట్టుకుంటుంది వీడిని ముట్టుకుంటే స్నానం చేయాలి కుక్క కూడా పెట్టుకుని వాటిస్తే ఎంత అశుచి దాని చుట్టూ ఎంత కడుపులో పెట్టుకుంటారు ఈ రకంగా మనుషులు మనోరథాది లక్షణ అంతశ్చితే బహిష్చితే ఇవేమో కల్పనలతోటి ప్రపంచాన్ని నిర్మిస్తాయి నిర్మించి ఆ ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు అది బీయింగ్ వాట్ ఇట్ ఈజ్ సచ్ ఎ ఫ్రిమ్జీ థింగ్ ఇట్ ఈస్ దాంట్లో ఏమీ రియాలిటీ లేదు అది ఇట్ గెట్స్ నాక్ డౌట్ ఆల్ ది టైమ్ ఇటు నుంచి అటు నుంచి అయిపోతూ ఉంటుంది అది అయిపోతూ ఉంటే ఇలా ఎందుకు అయిందబ్బా అలా ఇందుకైందబ్బా దీన్ని ఎలా సర్దిద్దాలి దాన్ని ఎలా సవరించాలి అంటూ ఆ కల్పనలకి ఇంకో కొన్ని కల్పనలు తో చోటు చేసుకుని వీడు అలాగా నిర్వీర్యంగా వ్యర్థంగా జీవితాన్ని గడిపిస్తుంది ఈ డ్రీమ్ కొలాప్స్ అయిపోతున్నప్పుడు వీడు గుండె అది తట్టుకోలేదు మహాత్ములు ఒక క్షణంలో అందరికీ తెలుస్తుంది ఇదంతా కూడా దీర్ఘస్వప్నం అని ప్రతి తెలుస్తుంది ఓ క్షణంలో తెలుస్తుంది కానీ అప్పటికే చేయలేదు అది వికల్పం అంటే వెరైటీ అయినా ప్రభు ఈశ్వర ఆత్మే త్య సో ఆత్మయే ఇన్ని రకాల కల్పనలను చేస్తూ ఉంటుంది ఇది ప్రభు అంటే ఉపాధ్యస ప్రభుత్వం ఈ కూడా మీరు నేను ఈ సందర్భంగా మీకు ఒక దృష్టి ఒక ఈ కల్పనకి ఒక దృష్టాంతాన్ని చూపించాలనుకున్నాను ఇంతకుముందు చూపించే ఉంటాను పోషాను అని వాళ్ళు ఇంకోసారిపో ఇప్పుడు ఇది కాంతి ఇది ఆత్మనే ఉదా ప్రకాశం కదా ఆత్మ అంటే చైతన్య ప్రకాశం కదా ఇది ప్రకాశం ఇప్పుడు చూడండి వాట్ ఇస్ యూ సీ సరిగ్గా ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏముంది అంటే ఇక్కడ ఏదో ఇంకా ఇటు నొక్క అటు నొక్క ఏదో చేస్తే ఇప్పుడు ఇప్పుడేస్తోంది పీటూయా ఇది త్రీ వస్తుంది ఆ పీ టూ వస్తుంది దీంట్లో ఏమో కొన్ని నాకు అంతా నేను సరి ఎక్కడ చేస్తాను లెటర్స్ పార్టీ అని ఒకటి వస్తుంది వాక్యం వస్తుంది పీ త్రీ ఒక్కటే వస్తుంది ఇంకేమో వస్తుందా దానికి ఏదో నేను సర్వే చేయలేకపోతున్నాను దాని దీనికి తోడు ఒక చిన్న పుస్తకం కూడా వస్తుంది ఆ పుస్తకంలో చదివి దీన్ని మూడు సార్లు నొక్కి రెండు అలాగే ఏదో చేస్తే అలా చేస్తే దీన్ని దీన్ని అలా డిజైన్ చేస్తే ఏమేమో వస్తాయి పీ త్రీ ఓకే ఇక్కడ ఇలా తిప్పినప్పుడు లెటర్స్ పార్టీ అని వచ్చిందనుకోటస్ట్ పార్టీ కొన్ని పీ త్రీయే వచ్చింది అనుకున్నాను ఇప్పుడు పీ వన్ పీ టూ పీ త్రీ నువ్వు వచ్చాయి పి వన్ సింబల్ ఫర్ సంథింగ్ పీ టూ సింబల్ ఫర్ సంథింగ్ ఎల్స్ పీ త్రీ సింబల్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఇప్పుడు దీనికి సంబంధించి నేను కొన్ని క్వశ్చన్స్ నేను లిస్ట్అవుట్ చేశాను ఆ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను దీన్ని ఫ్లేమ్ అని అనుకో దీని దృష్టాంతం ఏంటంటే అలాత అలాత దృష్టాంత అలాత చక్రమే లాత్యే కొరివి ఎంజినప్పుడు తిప్పుడు పొట్లము తిప్పేవాడు అలాంటిది అనమాట కొరివి ఈ కొరివి ఇలా తిరుగుతూ ఉంటుంది కొరివి దియ్యం ఇదే కొరివి ఉంటే ఉంటుంది ఇప్పుడు శ్మశానంలోనూ అక్కడ ఈ బోన్స్లో ఫాస్ఫరస్ ఉంటుంది ఆ ఫాస్ఫరస్ గ్లో అవుతుంది ఫాస్ఫారస్ సబ్స్టెన్స్ ఇది గ్లో అవుతుంది ఆ గ్లో వీడు దూరం నుంచి చూస్తాడు చూస్తే అది అనుకుంటాడు గ్లో అవుతుంది దెయ్యాలు రెండు రకాలు గ్లో అయ్యే దెయ్యాలు గ్లో ఖారి దెయ్యాలు గ్లో అయ్యే కొరుగు దెయ్యాలి ఈ గ్లో వస్తారు ఇక్కడ వస్తారు అక్కడ వస్తారు అదిగో వీడు ఒక గడ్డు వామ వెనకాల ఎక్కడో కూర్చొని ఆ రోడ్లలో పల్లెటూడలో అలాగే రూహాలను కల్పించకపోతుంది వాళ్ళ ఊళ్ళో వారం రోజుల క్రితం పెద్ద ఏమో పెద్ద ఆవిడ కోలుంటారు ఆవిడే ఈ దెయ్యం ఆవిడే కూడా వీడికి తెలుసు ఎందుకంటే ఇంకా కల్పనలా పోతుందంటే ఈ ఈ ఫాస్ఫాలి దెయ్యం అంటాడు ఆ దెయ్యం కొరువు దెయ్యం అంటాడు అది ఫలానా వాళ్ళే ఈ దెయ్యం అనే ఆయన దెయ్యం ఎందుకు అవ్వాలి స్వర్గానికి వెళ్ళి ఉండొచ్చు కదా కాదు అప్పుడు అలా అయింది అందుకోసమే ఆ దెయ్యం అయ్యాడు